అదివో చూడరో అందరు మొక్కరో గుదికొని బ్రహ్మము కోనేటి ధరిణి రవిమండలమున రంజిల్లు తేజము దివి చంద్రునిలో తేజము భువి ననలంబున పొడమిన తేజము వివిధంబులైన విశ్వతేజము క్షీరాంబుదిలో చెలగు సాకారము సార్యవైకుంఠపు సాకారము ఈ రీతి యోగీంద్రులించు సాకారము సార్యకు జగముల సాకారము పులచిన యాగంబులలో ఫలమును పలు తపములలో ఫలమును తలచిన తలపుల దాన ఫలంబును బలిమి శ్రీవేంకటపతియే ఫలము